మ సహనంస్ వీశా తిశ్యా్రహ్మవాసీ ్రహ్మా స్మృతి తస్మాత్వత్ ఎక్కడో ఉన్నాము పన్నెండవ పేజీలో ఉన్నాము పద్నాలుగో పేజీలో ఉన్న ఓకే శాస్త్రోపల అది ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మయే జీవుడుగా ఉన్నది అని ప్రతిపాదన జీవ బ్రహ్మ ఐక్యం ఐడెంటిటీ బ్రహ్మయ్య జీవుడుగా ఉన్నది ఇప్పుడు పండుగ అక్కడ ధర్మ అనే శబ్దంతో జీవ జీవుని వ్యవహరిస్తారు ఉపాసనాశుతితో ధర్మ జాతే బ్రహ్మని వర్తే అని ఓ వాక్యం ఉంటుంది చాలా స్టేట్మెంట్స్ అంటే దాని ఇకేషన్ దాని లోటు చూసినట్లయితే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు పరమాత్మయే జీవుడుగా ఉన్నాడు జీవుడుగా ఉండి అహం జాత నేను పుట్టేను అని నేను పుట్టాను అనుకుని తనకంటే భిన్నంగా పుట్టిన బ్రహ్మ ఎందు వీడు ప్రవర్తిల్తున్నాడు పుట్టిన బ్రహ్మతో వ్యవహరిస్తున్నాడు అనమాట ఎలా వ్యవహరిస్తున్నాడు ఉపాసనాశ్రిక ఉపాసనను ఆశ్రయించి వ్యవహరిస్తున్నాడు నేను ఉపాసకుడను ఈ బ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడికి దేవుడికి దేవుడనే అర్థం రాముడుకొకడు కృష్ణుడు ఇంకొకడు అలా భద్ర పెట్టుకుని వ్యవహరిస్తూ ఉంటారు సో ఈ ఉపాసన చేస్తున్నాను నేను పుట్టాను ఈ బ్రహ్మ కూడా పుట్టింది ఉపాసనాశ ధర్మ జాతే బ్రహ్మని వస్తే ఎందుకంటే వీడు పుట్టేటంటే బ్రహ్మ కూడా పుట్టింది అలాంటి బ్రహ్మలో వీడు చేస్తున్నాడు సో వీడు భీముడు భీముడు కృపణ హేనా అసౌ కృపణస్మృత వాళ్ళు పుట్టాడు దేవుణ్ణి ఆయన చేస్తున్నాడు దేవుడు కూడా పుట్టాడు ఒక ఆయన ఏమన్నాడు నేను ఈ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళుతున్నాను అన్నాడు ఆ దూరంగా ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే శివాలయం అప్పుడప్పుడు శివాలయానికి వెళుతూ ఉంటాడు కానీ ఈ రోజు మాత్రం శివాలయం కాదు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏంటంటే ప్రత్యేక దేవతండి అని అడిగాను అంటే ఈ రోజు శ్రవణ నక్షత్రం నేను పూర్తి నక్షత్రం ఇది అని చెప్పడం వెంకటం అయితే మరి దానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏముంది మీరు కూడా వెళ్ళొచ్చు కదా అంటే శ్రవణా నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కూడా పుట్టాడు కనుక నేను పుట్టిన నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కూడా పుట్టేడు కనుక లేదా ఆయన పుట్టిన నక్షత్రంలో నేను పుట్టాను ఈ రోజు శివాలయం కాదు రామాలయం కాదు వెంకటేశ్వర ఆలయానికి నేను దూరమైనా వెళ్తాను అని వెళ్లేగా నాకు ఈ శ్లోకమే గుర్తొచ్చు ఉపాసనాశితో ధర్మ జాతే బ్రహ్మని వర్త నేను పుట్టాననుక్కునే గురువులు పుట్టిన బ్రహ్మందువర్తిన్నాడు ఇంతకీ జీవుడు ఎవడో తెలుసునా వీడు బ్రహ్మయ్యే బ్రహ్మయ్య అయి ఉన్న జీవుడు అజ్ఞానము చేత తాను జీవుడు అనియు తనకంటే భిన్నముగా బ్రహ్మగలదనియు ఆ బ్రహ్మ కూడా కార్య బ్రహ్మ అంటే పుట్టిన బ్రహ్మ అంటే బ్రహ్మ కూడా పుట్టింది రాముడు పుట్టాడు కృష్ణుడు పుట్టాడు హనుమంతుడు పుట్టాడు వెంకటేశ్వర స్వామి గుట్టాడు అందరూ పుట్టింది నరసింహ స్వామి అందరూ పుట్టిన వాళ్లే పుట్టిన వాడే కొన్ని రాముడు కృష్ణుడు అంటే హిస్టారిక్ ఫిగర్స్ పుట్టాడు అని అనుకోవచ్చు శివుడు పుట్టాడు యువతి అనుభవించిందని శివుడు పుట్టాడు అని విష్ణు అందరూ పుట్టారు ఈ పుట్టే బ్రహ్మయందు వీడు ఉపాసనని ఆశ్రయించి చేసుకున్నాడు కేనాసం కృపణస్మృత వీడికి దీవుడు అని పేరు పెట్టాడు ఎందుకంటే నేను దీవుణ్ణి అని ప్రారంభం అవుతుంది ఉపాసన దీ మోహం నువ్వు నాకు ఉద్ధరిస్తేనే ఉంది లేకపోతే నా బతికి ఇంతే అని అలాగే ఉంటుంది కదా ఉపాసన కాబట్టి తేనాసం కృపణస్మృత అలా చెప్తారు సో ఆ విధంగా బ్రహ్మ ఇప్పుడు సాధకుడు ఉన్నాడు ఇది శాస్త్రాన్ని అధ్యయనం చేసి మోక్షాన్ని పొందటానికి తయారవుతున్నాడు ఈ సాధకుడు రూపంగా ఎవరు ఉన్నారు బ్రహ్మయే గలరు ఎందుకంటే మీరు జీవులు వేరే లేదని చెప్పినప్పుడు బ్రహ్మయే సాధకుడు రూపంగా ఉన్నది అని ప్రతిపాదన దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే బ్రహ్మని పట్టుకుని సాధకంగా చేసేసేవయ్య దేవుణ్ణి పట్టుకుని భక్తులుగా తయారు చేసి పెట్టావు ఈ కల్పించుట ఏమీ బాగులేదు అని దాని మీద సమాధానం ఏమిటంటే శాస్త్రోపగ్రహ ఈ నింద ఏదైనా ఉన్నట్లయితే అది నువ్వు శాస్త్రం మీద వేయదగ్గ నింద అయ్యే తప్ప మమ్మల్ ఏమనద్దు ఎందుకంటే ్రహ్మ సాధకుడుగా కల్పించినది మేము కాదు శాస్త్రమే కల్పించి పెట్టినలా తర్వాత ఈ నిందశాస్త్రానికే వర్తిస్తుంది తర్వాత బ్రహ్మణ స్వాధపరిత్యాగ నాకా అది కూడా చూశాము ఇష్టం జుకీకృష్ణున శాస్త్రార్థ విపరీత కల్పనయా బ్రహ్మణ స్వార్థపరిత్యాగ నార్యూ మోక్షాన్ని పొందగోరీ మాటైతే శాస్త్రంలో చెప్పిన దానికి విపరీతమైన అర్థాన్ని నీవు కల్పించవచ్చు శాస్త్ర ఏమని చెప్పింది అహం బ్రహ్మాస్తి అని చెప్పి అలాగే బ్రహ్మవాయున గ్రాసీ అదే బ్రహ్మ ఇక్కడ శబ్దానికి భవిష్యత్తులో కాబోయే బ్రహ్మ విపరీతమైన అర్థాన్ని కల్పించి బ్రహ్మశబ్దానికి ఉన్న యథార్థాన్ని ఉన్న అసలైన అర్థాన్ని విడిచిపెట్టి అసలైన అర్థం ఏంటి ఇప్పుడు బ్రహ్మానర్థం అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ ఎక్కడ ఇక్కడ అది అసలైన అర్థం అసలైన అర్థాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సాధకుడే బ్రమక భిన్నమే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అనే అసలు అర్థాన్ని విడిచిపెట్టి విపరీతమైన అర్థాన్ని శాస్త్రార్థానికి విపరీతమైన అర్థాన్ని కల్పించటం ద్వారా మీరు మోక్ష మోక్ష ప్రయోజనాన్ని కోల్పోయే కోల్పోతున్నారు అని కూడా అంతవరకు వచ్చాం నగతి ఏ వా అక్షమాయుక్త చూడండి బ్రహ్మ సాధకుడుగా ఉన్నాడు అని అనగానే ఈ ద్వైతులు నిప్పు తొక్కిన కోటి వలే జంతులేస్తారు ఎంత బ్రహ్మ సాధకుడుగా ఉండడమేమిటి సాధకుడు బ్రహ్మని చేరుకుంటాడు తప్ప బ్రహ్మ సాధకుడుగా ఉండడం అని పెద్ద పెద్ద కోపంగా అర్థాహసం చేస్తారు అంత అంత అక్షమ ఇదంత కంగాను నీకు తగదు ఎందుకంటే బ్రహ్మయందు సాధకత్వం మాత్రమే కల్పించబడలేదు సకల జగత్తు బ్రహ్మయంతే కలిగించుకోవాలి సాధకుడు గాను బ్రహ్మే ఉన్నాడు సాధకుడు కాకుండా రోడ్లంబడి తిరుగుతూ సంసారంలో పరిభ్రమిస్తూ క్రిమినల్ యాక్ట్స్ చేస్తూ పాపకర్మలను చేసి వాళ్ల రూపంగా కూడా బ్రహ్మయ్య ఉంటాడు రుద్రాధ్యాయంలో అవన్నీ తోతుంటే అస్థిర్యం వస్తుంది వాళ్ళందరూ చోరులందరినీ వర్ణిస్తారు తస్కరానహం పతహ తస్కరులుంటారు చోరులు ఈ తస్కరులకు నాయకుడు ఉంటారు వాడు రోజు వీళ్ళు ఆ సిటీ మొత్తంలో వీళ్ళు క్రైమ్ కేసు సంపాదించినటువంటి సొమ్ముని వాడి డిగ్రీ డిపాజిట్ చేస్తే వాడి అకౌంట్ మెయింటైన్ చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వీళ్ళకి ఇస్తూ వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే కాపాడుతారు అలాగే తస్కరానహం పత ఒకళ్ళు ఉంటారు ఆ తస్కరాణాం పతి ఎవరంటే సాక్షాత్ ఆ పరమాత్మయే అని ఆ విధంగా మోసం చేస్తాడు వాడు పరమాత్మయే ఒకసారే మోసం చేయగలుగుతాడు రెండోసారి మళ్ళీ మోసం చేయలేడు కానీ ఒంకోడు ఉంటాడు వారు ఎగ్గైన్ అండి ఎగ్గైనండి ఎగ్గైన్ అండి ఎగైన్ మోసం చేస్తాడు అంత తెలివితే అట్లా మోసం చేసిన వాడే మళ్ళీ మోసం చేస్తాడు ఆ బస్తీకి వెళ్లి మోసం చేస్తారు వాళ్ళు తెలుసుకుంటారు తర్వాత మళ్ళీ మళ్ళీ అదే బస్తీకి ఇంకో రూపంలో వెళ్లి మళ్లీ మోసం చేస్తారు అరే వీడు రెండోసారి మంది మోసం చేసేట్రాని వీళ్ళు తెలుసుకుంటారు మళ్లీ అక్కడికే వెళ్లి ఇంకో రూపంలో వెళ్లి మళ్లీ మోసం చేస్తారు అలాగా ఎగైన్ అండ్ అగైన్ మోసం చేసేవాడు చాలా పెద్ద తెలివైన వాడు కూడా పరమాత్మే స్థాయి ఉంటే రోడ్డు కట్టంగా కాచి మగ్గు చేసి అపహరించేటువంటి వెండి వాళ్ళందరికీ నాయకులు ఉంటాడు వీరప్పన్ వీరప్పన్ రూపంగా సాక్షాత్ ఆ పరమాత్మే ఉన్నాడు అని అలాగా స్వభ్య స్వపతి విశిష్ట మోధుమహ మనకి వీధిలో కుక్కలు కనపడతాయి ఆ కుక్కల రూపంగా అయినా ఉన్నాడు ఈ కుక్కల్ని వాక్కి తీసుకు వెళ్ళి వాళ్ళు కనపడతారు పొద్దున్నే నేను వాళ్ళ మంది కనపడతాను ఎప్పుడు బయటకు వెళ్ళినా పొద్దున్న వాళ్ళు ఉంటారు అది కాదు నా కుక్కల్ని వాక్కి తీసుకువెళ్తారు వాళ్ళు అంటే కుక్కలకి ప్రభువు వాళ్ళకు కూడా నమస్కారము అని ఈ విధంగా పూర్వం స్పతులు అంటే ఇంకో రకంగా ఉండేవాడు ఇప్పుడు వీళ్ళందరూ స్వరూపం వాళ్ళందరూ స్పతులు కింద తయారవుతున్నారు ధనవంతులు పెద్ద విద్యావంతులు వీళ్ళు స్పతులు వీళ్ళందరికీ నమస్కారము సో ఈ విధంగా అక్కడ దుతరాధ్యాయంలో కనపడుతుంది కాబట్టి సకల ప్రాణుల రూపంగా పరమాత్మ ఉన్నాడని చెప్తుంటే అని శాస్త్రం చెప్తుంటే సాధకుడు రూపంగా బ్రహ్మయ్య గలడం నేను అన్నందుకు నానే నువ్వు అంత నిలుచింపడతావు అని అంటే ఇంత ఇక ఇంత ఓర్పులేని పరిస్థితికి అసహనము నీకు తగ్గదు ఎందుకో తెలుసిన సర్వం హి నానాత్మ అనుకుంటా నానాత్మ నువ్వు అనుకుంటున్నా పరమాత్మ ఎందుకు కల్పించబడినది మాత్రమే చూడండి మీరు బంగారం షాపుకు వెళ్ళారనుకోండి అంటే నానాత్వాన్ని కల్పించడానికి దృష్టాంతం చెప్తున్నారు బంగారం షాపుకు వెళ్ళాలంటే సరే స్వామీజీ చెప్పేదో మాకు తెలుసు అలాగే దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి దాన్ని జాగ్రత్తగా వినండి ఎందుకంటే బంగారం షాపుకు వెళ్తా అక్కడ ఉన్నది ఏమిటి బంగారం ఒక్కటి ఇంకేం ఉండదు బంగారం ఒక్కటే ఉంటుంది ఇంకేముంటుందండి బంగారం షాపులోనూ స్వీట్ షాప్ లోకి వెళ్లేముంటుంది అక్కడ స్వీట్ ఉంటే ఇంకేం ఉండదు పంచదాత్మ తయారు చేసినవి తప్ప ఇంకేమి ఉండదు అలాగే బంగార షాప్ లో బంగారం ఒక్కటి ఉంటుంది కానీ అక్కడ మీరు నానాత్వాన్ని కల్పిస్తున్నారా లేదా కల్పిస్తున్నారు అలాగే మీరు కల్పించే నానాత్వం అంతయు ఆ పరమాత్మందే కల్పితమై ఉన్నది మనం చాలాసార్లు చూసి ఉన్నాము కాబట్టి మన దృష్టిని దృష్టిలో మార్పు తీసుకురావాలనుకున్నారు ను ద్రష్టవ్యం అను శాస్త్రాన్ని అభ్యసించిన పిగపష్ట శాస్త్రాన్ని ఆచార్యము నుండి అధ్యయనము చేసిన పిగప అను ఏకథా ద్రష్టవ్యం ఏకదా ఏ ద్రష్టవ్యం ఒకే రూపముగా ఏక రూపముగా ఏక ప్రకారముగా మీరు దర్శించటం అభ్యాసం చేయండి అలా దర్శించండి కాబట్టి అందరి ఎందు ఒకే పరమాత్మను దర్శించాలి మీకు ఉపకారం చేసిన వాళ్ళ ఎందు నీకు అపకారం చేసిన వాళ్ళ కూడా ఒకే పరమాత్మను దర్శించాలి మీకు ఎవరి ద్వేషము గలదో వారి కూడా ఒకే పరమాత్మను నేను దర్శించగలగాలి అంటే ఆ ఇగోటిస్టిక్ స్ట్రగుల్స్ అని అహంకారం బేసిస్ గా ఉండేటువంటి ఘర్షణ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి మీకు స్మృతి వాడు పని ఎదుర్కొంటూ ఉన్నట్లు ఈ ద్వేషానికి దానికి వాడికి మనిషి ఎదుర్కొంటూ ఉన్నట్లు వాడు దూరంగా ఉంటాడు వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు మనం అనవసరంగా మహస్సులో కల్లో పడుతూ ఒక వ్యక్తి మీకు గుర్తు అనుకోండి వచ్చిన వెంటనే ద్వేషం కలుగుతుంది ఆ ద్వేషం ద్వేషం అనుకోండి కలిగింది అనుకోండి వాడు ఏదో ఉపకారం ఏదో చేసుకుంటాడు ద్వేషం కలుగుతుంది వ్యతిరేక భాగం కలుగుతుంది ఎవరికి కలుగుతుందో తెలుసిన నాకు కాదు అహంకారానికి అని అని గుర్తుపడ్డా కలిగింది ద్వేషము ఎవరికి నాకు కాదు ద్వేషం ద్వేషం కలిగిందని మళ్ళీ మీరు వెన్న పెట్టుకోకూడదు ఎందుకంటే ద్వేషం కలిగింది మీకు కాదు మరి ఎవరికి అహంకారానికి అంటే మీ లోపల అహంకారం పైకొచ్చింది అనమాట అహంకారం పైకి వచ్చిందంటే మీ ద్వేషమో రాగమో కలుగుతుంది అది కలగకుండా అహంకారం పైకి రాదు సో అహంకారం మేఘం వచ్చిందంటే వర్షం పడ్డ అహంకారము ఉద్బుద్ధమైనదై అది నిద్రపోతూ ఉంటుంది పైకి వస్తుంది సార్ ఎక్కడ పైకొచ్చిందంటే ఒకదాని మీద రంగమో లేక మరియు ఒకదాని మీద ద్వేషమో తయారవుతుంది అహంకారం మేఘం వస్తే వర్షం అవుతుంది అలాగే కాబట్టి ఇప్పుడు ఇంతకీ ద్వేషం ఎవరికి కలిగినది అహంకారానికి కలిగింది నాకు కాదు అని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు అవతల వ్యక్తి ఎందు కూడా పరమాత్మయ్యే గలనని దర్శించటం ముందు కష్టమై ఉండదు ఏకభైవ అనుదృష్టం కాబట్టి మనం మనకి అపకారం చేసిన వాళ్లలో కూడా ఆ ఈశ్వరుడే గలడు అని ఆ విధంగా దర్శించగలగాలి అలాగే దేవాలయాదులను వాటిని దర్శించి దేవాలయాదులను మీకు ఉపనిషత్తుల్లో చెప్పరు ఎందుకంటే ఉపనిషద్ వాణిమయానికి కాలంలో దేవాలయాలు లేవు అవి తర్వాతి కాలంలో వచ్చే వైదు వాణిమయంలో యజ్ఞశాలలు ఉన్నాయి ఆ యజ్ఞాలు చేసి యజ్ఞాన్ని చూడాలనుకున్న వాళ్ళు యజ్ఞాన్ని ఏదో నైనిసారణ్యానికి వెళ్లేదు ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్లేదు ఋషులు కూర్చున్నారు యజ్ఞం అవుతుంటే అక్కడ వాళ్ళకరు సమావేశమైన అని మీరు వినలేదు పురాణాల్లోనూ యజ్ఞశాలలు ఉండి మా చిన్నప్పుడే ఇన్ని దేవాలయాలు ఉండేవి కావు ఎక్కడో దేవాలయం ఒకటి ఉండే గ్రామానికి ఓ దేవాలయం ఉంది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే దేవాలయాలు ప్రతి వాడు కొంచెం పది రూపాయలు సంపాదించడం అనేది దాంట్లో పక్కన పెట్టి దేవాలయం జరుగుతా సో దేవాలయాలు రోడ్డు రోడ్డు మధ్యలో ఉంటాయి దేవాలయాలు కొన్ని సందర్భాల్లో అది కొంత అవసరమేమో నడిపిస్తుంది ఎందుకంటే అది అదర్ ఫోర్సెస్ కి కొంత కాంపిటీషన్ గా మన వాళ్ళు ఉండడం మంచిది అది నడిపిస్తుంది ఆఖరి ఆయారవుతుంది డీజనరేట్స్ టు దట్లేదు అని కాబట్టి పనిషత్తులలో ఈ దేవాలయ ప్రసక్తి లేదు కానీ దానిని ఆధునిక కాలానికి నేను అన్వయించి చెప్తున్నాను నేను ఎప్పుడైనా దేవాలయాదులకు వెళ్ళినప్పుడు అక్కడ నానాత్మ ఉంటుంది ఆ నానాత్వాన్ని నేను యథార్థంగా స్వీకరించకూడదు ఆ నానాత్మంత్ కల్పితమే అదంతా యథార్థంగా స్వీకరించారంటే మీకు హిందూ ధర్మం యొక్క రహస్యమే తెలియలేదని అర్థం అంటే మరి చాలా మంది అజ్ఞానంలోనే ఉంటారు అలాగే మీరు దృష్టాంతంగా తీసుకుంటే అయినట్లే అలా తీసుకోకూడదు తెలుసు ఉన్నవాడు ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరూ ఉంటారు ఇందాక నేను చెప్పింది ఏమిటి ఈ ప్రచారం చేసే వాళ్ళలో చాలా మందికి సంస్కృతం రాని వాళ్లే ఎక్కువ మంది ఉంటారు సంస్కృతం వచ్చిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటిది ప్రచారం చేసే వాళ్ళలోనే పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంకా సామాన్య జనం గురించి చెప్పనేలా కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా ఏకధైవ అనుదృష్టం ఆ పరమాత్మను అనేకత్వము లేని విధముగా వీటి దక్షిణత్వం అభ్యాసం చేయాలి అంటే ఇహ అంటే ఈ బ్రహ్మయందు కించనాస్తి ఇదిగో నేను తెలుగులో రాసాను చూడండి ఈ పరబ్రహ్మయందు భేదజాతము ఏదీ కూడా వాస్తవంగా లేదు ఇహ అక్కడ మీరు ఒరిజినల్ మంత్రం దగ్గరికి వెళ్తే ఆ ఇహ అనే పదానికి అర్థం పైకుంటుంది లేకపోతే ఏమని చెప్పాలి ఇక్కడ అని చెప్పాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కాదు ఈ పరమాత్మ ఎందు వాస్తవంగా భేదమేమి లేదు నానా అన్న కించ అంటే భేదము అర్థం అనేకత్వము అనేకత్వం అనగా భేదమే మీరు బంగారు ప్రసాపలోకి వెళ్ళారనుకోండి అక్కడ నానామైనా ఉంటుందా ఏనా ఏమీ ఉండదు ఒకే బంగారం ఉండదు నానా ఏమీ ఉండదు కాదండి నానా ఉందండి నెక్లెస్లున్నాయి కంకణములు ఉన్నాయి ఎవరు మెదివాడ అది నానా ఏమీ కాదు ఆ బంగారమునందు నానా ఏమీ లేదు బంగారం నానా ఉందని నువ్వు భ్రమ ఇప్పుడు నెక్క ఎక్కడ ఉంటుంది బంగారంలో ఉంటుందా మీ హెడ్ కింద ఉంటుందా మరి ఎందుకు దీనికి ఇంతకంటే అనుకున్న ఉంది నెక్క బంగారంలో ఉంటుందా మీ బుర్ర కింద ఉంటుందా నెక్క ఎక్కడ ఉంటుంది నెక్క కాబట్టి నెక్క ఎక్కడ ఉండదు ఇక్కడ ఉంటుందా ఏమంటే హస్తాభరణం అన్నప్పుడు హస్తం ఎక్కడ ఉంటుంది బంగారం ఉంటుందా కర్ణం బంగారంలో ఉంటుందా నాసా బంగారంలో ఉంది అంటే ముక్కు బంగారం బంగారం ఉండవు అవన్నీ మీ హెడ్ లో ఉంటాయి ఆ హెడ్ లో ఉన్నీ బంగారం మీద ఆరోపించి మీరు కల్పిస్తున్నారు నానాత్మ అక్కడ వాస్తవంలో నానాత్మీ లేదు అలాగే ఒకే పరమాత్మ యొక్క అయితే లేకపోతే ఇది ఆకాశం అని ఇది వాయు అని కల్పిస్తున్నారు లేకపోతే ఇది మనిషి ఇది దేవత ఇది పశువు అని భేదాన్ని కల్పిస్తున్నారు ఆధునిక కాలంలో చెప్పాలంటే ఇది రాముడని కృష్ణుడని అయ్యప్ప అని దుర్గని భేదాన్ని కల్పిస్తున్నారు వాస్తవంగా ఒకే పరమాత్మీ లేవు తర్వాత దాని తర్వాత ఇంకా ఉంటుంది పశ్చిమ వీళ్ళు నేరుగా ఉండి ఇతరులను చూస్తున్నాడు అంటే దాని ద్వైతం ఆ ద్వైతము ఏ కాలంలో అజ్ఞానావస్థలో ఉంటుంది అది యథార్థంగా ఉండదు ఉన్నట్లు అనిపిస్తుంది ఎత్ర హి ద్వైతమేమో భవతి ఇప్పుడు మీరు సినిమా హాల్లో కూర్చున్నారు సినిమా హాల్లో కూర్చునే చూస్తున్నారు అక్కడ మీకు ఏమనిపిస్తుంది ఇతరులు ఇతర చూస్తున్నాడు అని అనిపిస్తుంది అక్కడ ఇతరములతో ఏమీ లేదు ఇతరం ఉన్నది అక్కడ సినిమా తరమన్నా ఉందా అసలు ఏమీ లేదు అక్కడ ఉన్నది మీరు మీరు మీ వాసనలను బయటికి ప్రాజెక్ట్ చేసి కానీ ఏమనిపిస్తుంది వీడు వేరు సినిమా తరమేద ఉండే ఆ ప్రపంచం అదో ప్రపంచం సినిమా ప్రపంచము అది భిన్నము అని అనిపిస్తుంది ఆ ద్వైతము విషయవాడు చూడబడేది ద్వైతము ఆ యథార్థమా కల్పితమా యథార్థం కాదు కల్పితం కాబట్టి ఇవా ద్వైతమా అన్నట్లు అనిపిస్తుంది ఏ అవస్థయంలో అయితే ఏ ఎత్ర ఏ అజ్ఞానావస్థయంలో అయితే ద్వైతమునన్నట్లు అనిపిస్తుందో ఆ అవసములు ఇతరుడు ఇతరమును చూస్తు అంటే అర్థమేంటి ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోయినదో అప్పుడు ద్వైతము నిరాకృతమవుతుంది కహ కం పశ్చే కం చేయ అప్పుడు ఎవడు జైను జయనితో చూసును అంటే చూసేవాడు ఓడబడేది తూచే సాధనము అనేటువంటి నానాత్మంతా కూడా నిరాకరించబడుతుంది అని వాక్యం తర్వాత ఇకమే వాటి పెళ్లిలో మూడు ముళ్ళు మూడు ముళ్ళు దగ్గరుండి వేయిస్తారు ఆ వేయ ఇంకో ముడి వేయ ఇంకోడి వే ఇంకో ముడి వేయాలి ఆ వేసేవాడికి తాను ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు ఆ వేయించుకునే అమ్మాయికి కూడా ఏమో అమ్మాయికి తెలీదు తర్వాత వాళ్ళు జీవితాంతం ఆ మూడు ముళ్ళ యొక్క ఇంప్లికేషన్ తోటి వాళ్ళు పుష్టి పడుతూ ఆ కుస్తీ ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి ప్రతికూలంగా ఉంటుంది అలా పోతా మూడు ముళ్ళు ఆ మూడు ముళ్ళలో చెప్తున్న బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మూడు గుళ్ళు వేసి చెప్తున్నారు ఏకం ఏవ అద్వితీయం ఏకం ఏవ ఒక్కటి అద్వితీయం రెండవది లేదు సజాతీయ విజాతీయ స్వగత భేద నిరాకరణం కోసం మూడు ముళ్ళు వేశారు వేడి చేత మూడు ముళ్ళు ఏడు రెండు ముళ్ళు వేసి చాలేండి అన్నాడు అనుకోండి మొత్తు ధర పట్టుకున్నాయి ఇంతకట్ ఇచ్చి కొన్ని సోదాలు మొత్తి మొచ్చి ఇంకో ముడి కూడా వేయిస్తారు అలాగే ఇక్కడ కూడా ద్వైాన్ని తిరస్కరించేటువంటి పద్ధతి ఏకం ఏవో అద్వితీయం ఇత్యాది వాక్యశ్య మీరు వైదికులై మీకు వేదమద్య నమ్ములపై ప్రమాణ బుద్ధి ఉన్నట్లయితే ఇలాంటి వాక్యములు ఒకటి కాదు రెండు కాదు వందలాది వాక్యములు గలవు సన్నంటే ఉండేది పరమార్థముగా ఉండేది నా కాదు సో లోకం వ్యవహారం అంతా కూడా లోకం వ్యవహారం అంటే ఏంటి ఇది సుఖము ఇది దుఃఖం ఇది వ్యవహారం అంటే మామూలుగా మీ డబ్బులు పాయించడం కట్టుబట్టునం అలాగే శాస్త్రీయమైన పద్ధతిలో చూడాలి కదా ఇది ధర్మము ఇది అధర్మము ఇది సుఖము ఇది దుఃఖము ఇది ప్రియము ఇది అప్రియము మీరు స్వ మీరు పద అనే ద్వంద్వములన్నీ కలిసి వ్యవహారాన్ని నిర్వసిస్తూ ఉంటాయి వ్యవహారం ఆ ఉంటుంది ఈ ద్వంద్వాత్మకంగా ఉండే లోకం వ్యవహారం అంతా కూడా కల్పితం యథార్థం కాదు అయితే ఇక్కడ ఒక ఎ ఒకటి ఉండదు ఏదైనా కల్పించాలంటే దానికి అధిష్టానం ఒకటి ఉండాలి మూలగున్న ఒకటి ఉండాలి వీళ్ళు ఇది పాము అని భయపడతాడ పాము అని భయపడాలంటే అక్కడ ఒక త్రాడు ఒకటి ఉండాలి అక్కడ త్రాడు ఒకటి ఉండాలి ఏనుగును చూసాయో ఇది పాము భయపడతాడ భయపడతాడు త్రాని చూసాయి వావో ఇది ఏనుగు అని కూడా ఇది సింహం అని అదే భయపడుతుంది తాడును చూసి పాము అని అంటే పామని వీడు భయపడాలంటే ఆ జ్ఞానానికి కూడా ఓ అర్థం ఉంది అది నేను చెప్పేది రాడని భయపడ్డా అజ్ఞానమే దానికి కూడా ఓ మెథడ్ ఉంది అది వీడి పిచ్చిలో కూడా ఓ మెథడ్ ఉంటుంది వాడు పిచ్చివాడు కానీ వాడి పిచ్చిలో ఓ మెథడ్ ఉంది సో ఆ విధంగా అజ్ఞానంలో కూడా ఒక మెథడ్ కనుక ఒక అధిష్టానం ఉంటుంది ఇప్పుడు ఈ లోక వ్యవహారమంతా కూడా అజ్ఞానము చే కల్పించబడినది అన్నప్పుడు ఆ మూలంలో ఏముంది బ్రహ్మని మూలంలో బ్రహ్మ కలదు కాబట్టి గలదు దాని వెళ్ళే మీరు ధర్మాధర్మములు సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వాత్మకమైన లోక వ్యవహారమునంత కల్పిస్తూ ఉన్నారు పరమార్థస్ పరమార్థముగా ఏది ఈ వ్యవహారము ఈ భేదములు ఏమీ లేవు అది అసలు ఉండగా అదిగో సాధకుణ్ణి కల్పించావు అని అదే లోక వ్యవహారం అంతా కల్పితం అని అంటూ ఉంటే సాధకుడిని కల్పించేవన్న ఏమన్నమాటది ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా మోడీ గారు పరిపాలిస్తున్నారు అంటే మా గుమ్మడి పుండి మోడీ గారు పరిపాలిస్తున్నారా గుమ్మడి పుండి అని ఒక స్టేషన్ ఒకటి ఉంది మద్రాసులో వెళ్తుంటే గుమ్మడి పుండి అని ఒక స్టేషన్ ఒకటి ఉంది ఆ గుమ్మడి పుండి అనే ఊరిని మోడీ గారి సామ్రాజ్యంలోకి వస్తున్నా కాదే మొత్తం దేశమంతా ఆయన అధీనంలో ఉందంటే బొమ్మడి కుళ్ళు ఎవరి అధీనంలో ఉంటుంది ఆయన అధీనంలోసే ఉంది అలాగే లోక వ్యవహారం అంతా కలిపినే అంటుంటే సాధక అని కల్పించవచ్చు నా నువ్వు అని కోడుతున్నారు ఇది అత్యల్పే కల్పన ఏదో మేమేమో వెంకటేశ్వర స్వామిని లేక రాముడని కృష్ణుడని ఆరాధిస్తున్నాము ఆయనకేమో దువ్వాది పులుగు మొదలైన సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తున్నాము లడ్డూలు వడలు ఇవన్నీ నైవేద్యాలు పెడుతున్నాము ఆయనేమో ఉయ్యాలలో పెట్టి బంగారం ఉయ్యాలలోకి నువ్వు ఆయన్ని బతుకుని సాధకుడే అని చేసే కల్పన ఏమీ బాగుండలేదు అని నువ్వేదైతే అన్నావో ఇది చాలా అల్పమైన మాట తప్ప దాంట్లో సారమేమీ లేదు సింప్లిక్ అంటారు ఇంగ్లీష్ లో సింప్లిస్టిక్ అంటారు సింపుల్ కాదు సింప్లిస్టిక్ అత్యల్పం మీద ముచ్చేది సరళమైన మాట కాదు అత్యల్పమైన మాట మాట్లాడుతున్నాం అదొక కంప్లైంటే కాదు అసలు సాధకుడుగా ఎట్లు కల్పించగలవు అనే పూర్వపక్షం ఈ తరకాయ పూర్వపక్షం దాంట్లో ఏమీ లేదు ఎందుకంటే మొత్తం జగద్వ్యవహారం అంతా కూడా బ్రహ్మలే కల్పించబడుతోంది అని మేము అంటున్నాం సాధకుడు బ్రహ్మకాదు సాధకుడి బా భీ బ్రహ్మయ్ సాధకుడు బచ్చా భీ బ్రహ్మ బాహ్మ అని అంటుంటే దీన్ని బ్రహ్మంటున్నావు వాళ్ళని బ్రహ్మంటున్నావు అని అర్థమైంద గుడిని మిండి వాడికి గుడిలో వెయ్యెక్క తలుపులు నవ్వి వాడికి అప్పడాలు ఎక్కడండి అని సాధిక కాదు తలుపులు తిరిగి వాడికి అప్పడాలు లెక్క కాదని కదా తలుపుల్ నవలేస్తాడు వాడు అప్పడాలు పెద్ద లెక్క మొత్తం లోకం వ్యవహారం రైతులు పెట్టుకున్న లోకం వ్యవహారం అంతా కూడా కల్పిటం అంటే వైకుంఠం కల్పితం స్వర్గం కల్పితం పుణ్యం పాపం సుఖం దుఃఖం ధర్మం అధర్మం అన్ని వాడు పెట్టుకున్న సిస్టమంతా కల్పితం అంటూ ఉంటే అది అంతా ఓ బ్రహ్మని బ్రహ్మని సాధకుడు అంటున్నావే అని అది అపేషణముగా ఉన్నది అంటే బాగులేదు అదే బాగులేకూడదు బాబు మొత్తం అంతా వీడు మింగి కూర్చుంటున్న వాడి దగ్గర వీరొంత బాగులేదంటే అర్థంగా అదేమీ సందర్భంగా లేదు అర్థమైనా టాపిక్ తస్మాత్విష్టం సు త్రహ్మ కాబట్టి ఈ జగత్తుని ఎవరు సృష్టించారో సృష్టించి దాంట్లో ఎవరు ప్రవేశించారో అది బ్రహ్మ ఇప్పుడు ఎవరున్నారు జగత్తులో ప్రవేశించిన వాళ్ళే ఉన్నారు అదే బ్రహ్మ అది సమష్టి అష్టిలోకి వస్తే ఈ దేహం ఎవరున్నారు ఎవరున్నారో అది బ్రహ్మయే అహం బ్రహ్మాస్మి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ అది వ్యవస్థ వైశబ్ద అవధారణార్థ ఇప్పుడు మంత్రాన్ని అర్థం చేస్తున్నారు బ్రహ్మవా ఇదగ్రాసీత ఎవడైనా వా వాగా అట్టేబెట్టేటే వాడికి సంస్కృతం రాదన్నమాట బ్రహ్మవా పక్కన అచ్చుంది కదా పక్కన అచ్చున్నప్పుడు వా ఏమవుతుంది వై అవుతుంది కాబట్టి బ్రహ్మవా ఇదగ్రహీతను ఎవడైనా పురాణం చెప్తున్నాడు అనుకోండి బ్రహ్మవా అని అలా చెప్తున్నాడంటే ఆయనకి సంస్కృతం సరిగ్గా రాదనమాట ఇలా తెలిసిపోతుంది మీకు వ్యక్తి ఉన్నాను చూశాడ నేను ఒక ఆయన ఏదో శ్లోకం ప్రార్థనా శ్లోకం జరిగా నేను నేను గమనించలేదు నా పక్కన గురుప్రసాద శర్మ గారిని మా మిత్రుడు వైయాకరుడు మంచి పండితుడు ఆయన నేను కూర్చుని ఏదో కూర్చునేదో నేనేదో ధోరణిలో ఉన్నానే గమనించలేదు ఆయన ప్రార్థన ఒకటి చేశాడు ప్రార్థన ప్రార్థన చేస్తూ ఏమన్నాడు అంటాడు ఇక్లాంబల సర్వ విష్ణుడు శిశువర్ణం చతర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వలగ్నోపశాంతేత్ అన్నాడు అంటే ధ్యాయేత్ అని ఉందిగా అలాగే చింతయేత్ ధ్యాయేత్ గచ్చేత్ ఇలాంటి పదాలు ఏవో విని ఉంటాడు ఏ వినో అది వినది ఏమిటి ఎవైందంటే చూడేమన్నాడు నువ్వు వినలేదాక పోయి శాంత చేస్తాడుస్తున్నారయ్యా అని ముక్కు మీద పొందండి అంతే అన్నాడు ఊరుకోండి అని అని ఓదార్చాల్సి వచ్చింది మనుషులు అంటే ఆ పెట్టేటంటే అయిపోయింది పండితులు తల పంచిస్తారు పండితులు తల ఉంచుతారు అంటే అర్థమైతే ఇక గారికి శబ్దజ్ఞానం లేదు ఆ చతుర్థి ఏకవచనం కదా శాంతయే సర్వ విగ్రూప శాంతయే శాంతి శబ్దానికి శాంతయే చతునం ఇతగాడికి లేదు శాంతి శబ్దం మతిశబ్దాన్ని పోలుంటుంది కాబట్టి మత్యై మొత్తలే శాంతై శాంతయే కొలుంటాయి అంటే ఈ ఈ మతిశబ్దాన్ని ఆయన చదవలేదు నాకు బాగా గుర్తు నాకు మా నాన్నగారు శబ్దమంజీరించారు అదే ఈ వేసవ శలలో ఈ శబ్ద మంజరిని ఫినిష్ చేసేవాళ్ళు ఐదో తరగతి వేసయ్యా నన్ను హై స్కూల్లో ఇప్పుడు వేస్తాం నిన్ను హై స్కూల్లో వేసి పూచి నాది నువ్వు ఈ శబ్ద మందిని ఫినిష్ అంటే నేను మొదలుపెట్టాను రోజు రెండు శబ్దాలు అప్పచెప్పేవాళ్ళు రాత శబ్దం హరి శబ్దం అప్పచెప్పేసాను అయిపోయింది ఆ రోజుకి అపదైపోయింది వెళ్ళిపోయి కబడ్డీ మొదలైన ఆటలే అని వాళ్ళ గోలీ వాళ్ళు అయిపోయి తర్వాత శంభు శబ్దము భాతృ శబ్దము భాతృశబ్దం ముందు గట్టిగా ఉండాలి అది అప్పుడు చెప్పే శాంతైపోయింది తర్వాత గోశబ్దము రమాశబ్దము అప్పుడు చెప్పేసి సాధ్య అప్పుడు మతిశబ్దం చేయలే మతిశబ్దం హరిశందానికి తింటూ ఉండే తేడా చూసి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు పాపం చిన్నప్పుడు అలాగే చదువుకుంటున్నారా లేదా అని పెద్ద పట్టించుకునేవాడు కాదు చదువుకుంటాడు చదువుకున్నవాడు పుణ్యం వాడిది చదువుకోని వాడు చదువుకోని వాడు అందరినీ సమానంగానే చేసేవారు చదువుకుంటే మాత్రం ప్రోత్సాహం చేసేవారు అరే మతిశబ్దం హరిశుద్ధం ఒకలాగే ఉంది కదా కానీ తేడా ఎక్కడుందో చూసుకో హరిశబ్దం దగ్గర హరయే అని ఉంటుంది మతిశబ్దం దగ్గర మత్యై మతయే అని ఉంటుంది అప్పుడే ఒక దేనికి దానికి తేడా శబ్దజ్ఞానం అంటే ఇలా ఉంటుంది ఇతగా శబ్ద జ్ఞానము లేదు పాఠం అయితే బాధ పురాణం అయితే చెప్తున్నాడు కానీ శబ్దజ్ఞానం లేదు లక్కీగా అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా శబ్దజ్ఞానం లేదు కాబట్టి నడిచిపోతుంది మా గురుప్రసాద్ శర్మ గారు ఎవరైనా ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఇదంతా నేను డైజెస్ అయి చెప్పాను వాహ అని మీరు అలాగా ఈ పాట చే అంటే వాయే అనుకోకూడదు అది వై ఓకే ఆ వై వా అవుతుంది దానికి ఒక వై పక్కన అచ్చెప్పుడైతే వచ్చిందో యశోయవాయ వాహ అనే సూత్రం ఆవాదేశం వచ్చి లోపశాఖలు చేస్తే అవకారం లోపించి వా అవుతుందండి అలా అవుతుంది దాని వ్యవస్థది కాబట్టి వై శబ్ద అవధారణార్థ వై అంటే తెలుగు సంస్కృతంలో ఏవా అని ఇంకో మాట కలదు అంటే అది మాత్రమే దానిని అవధారణము అంట అవధారణము అంటే నొక్కి చెప్పుతా తెలుగులో కూడా బ్రహ్మ ఉండెను అన్నదానికి బ్రహ్మ మాత్రమే ఉండెను అన్నదానికి తినలేదు అది వై ఇదం శరీరస్థం గృహ్యతే అయ్యే ప్రతిబోధాపి బ్రహ్మ ఆసీ సర్వేదం బ్రహ్మ బ్రహ్మ వై అంటే బ్రహ్మయే ఆసీది ఉండదు ఏమిటి ఇదం ఇది ఇది అంటే ఏమిటో తెలుసిన ఈ శరీరమునందు ఉంటు జీవరూపంగా ఏది గ్రహించబడుతుందో దానిని ఇదం అనండి కాబట్టి ఈ శరీరమునందు ఉంది చూస్తూ వింటూ సంకల్పిస్తూ జీవశబ్దము చేత వ్యవహరింపబడుతో ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయే అయి ముందే ఎప్పుడు అగ్రే ఓకే అగ్రే అంటే వీడు ఆ సత్యాన్ని ముందు కూడా అంటే అగ్రే అంటే ముందు దేనికి ముందు దేనికి ముందు అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు భోజనం చేశాడు అక్కడ ముందు అన్నాడు అనుకోండి ఇప్పుడు దేనికి ముందు భోజనానికి ముందు నిద్రపోయాడు ముందు అంటే దేనికి ముందు నిద్రకి ముందు తెలుసుకున్నాడు ముందు అంటే దేనికి ముందు తెలుసుకోవడానికి ముందు ప్రతిబోధాదీ తర్వాత తెలుసుకున్నాడు అంతకు ముందు తెలియలేదు తర్వాత తెలుసుకున్నాడు ఎవరు తెలుసుకున్నాడు తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను అని తెలుసుకున్నాను తెలుసుకోన తర్వాత బ్రహ్మయ్య అయి ఉన్నాడు తెలుసుకోవడానికి ముందేమై ఉన్నాడు అప్పుడు కూడా బ్రహ్మయ్య ఉన్నాడు రాజకుమారుడు తాను రాజకుమారుడనని తెలుసుకున్నాడు మరి తెలుసుకోవడానికి ముందేమిటి రాజకుమారుడే వీళ్ళు అంటారు తెలుసుకోడానికి ముందు రాజకుమారుడు కాదంట ఎందుకు అంటే వాడు బంధిపోతు దొంగల దగ్గర పెరిగాడు కదా అది బంధిపోతు దొంగల దగ్గర పెరిగాడు నిజమే కానీ వీడు వాడు ఏమిటంటాము అది కుమారు